అసలాం అయికమ్మ వరహమూల వరకతూ అలహదుల రబ్ ఆలమిన్స్లాతుస్లాం అలా సయద్న్ ముర్సలీ నబీనా ముహమ్దు అలా అలీ వీ యజ్మాయి అమ్మాబాద్ సోదర్ మహాశైవ్లారా రియాదు సాలిహీన్ హదీథు కిరణాలు అనే పుస్తకం నుండి ఇప్పటి వరకు మనం అల్లా దయ వల్ల ముప్పై హదీఫులు చదివాము ఈనాటి పాఠంలో ముప్పై ఒక్క హదీఫ్ అనసరది అల్లాహు తలను ఉల్లేఖించారు مر النبي صلى الله عليه وسلم بمرأه تبكي عند قبر فقال اتق الله واصبري فقالت اليك عني فانك لم تصب بمصيبتي ولم تعرفه فقيل لها انه النبي صلى الله عليه وسلم فاتت باب النبي صلى الله عليه وسلم فلم تجد عنده بوابين فقالت لم اعرفك لم اعرفك فقال انما الصبر عند الصدمه الاولى ఒక స్త్రీ సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తుండగా ప్రవక్త సలహు అలీ వసల్లం అటుగా రావటం జరిగింది ఆమెను చూసి ఆయన అల్లాహకు భయపడుతూ సహనం వహించు తల్లి అని ఆమెను ఓదార్చారు అందుకు ఆ స్త్రీ మీకెందుకు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నాపై వచ్చి పడిన ఆ పద మీకైతే కలగలేదు కదా అని జవాబు పలికింది వాస్తవానికి ఆమే తనతో మాట్లాడిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టలేదు ప్రవక్త యొక్క మాటను విన్నది కానీ ప్రవక్త చెప్తున్నారు అని అనుకోలేదు ఎవరో సామాన్య వ్యక్తి చెప్తున్నాడు కావచ్చు తర్వాత ఆమెను ఓదార్చినది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైవసం అని ఆ స్త్రీకి అక్కడ ఉన్న కొంతమంది చెప్పారు అయితే అది తెలుసుకొని ఆమె పరిగెత్తుకుంటూ ప్రవక్త సలల్లాహు అలైవసం ఇంటి వద్దకు వచ్చింది అక్కడ ఎవరు కూడా తలుపు వద్దా కాపల కాసేవారు లేదా ఎవరైనా ఒక వాచ్మెన్ లాంటి కనబడలేదు ఆమెకు అయితే ఆ మహిళ తన గురించి ప్రవక్తతో ముందు క్షమాపణ కోరినట్టుంది అయితే చెప్పింది నాతో మాట్లాడింది మీరని తెలుసుకోలేకపోయాను అని విన్నవించుకొని ఆమె తన యొక్క తెలియజేసింది అప్పుడు ప్రవక్త సల్లైస్ తెలిపారు ఆపద వచ్చిన వెంటనే దాని ఆరంభంలోనే వహించే సహనమే అసలు సహనం ముస్లిం షరీఫ్లోని మరొక ఉల్లేఖనంలో ఉంది ఆమె తన కుమారుని సమాధిపై రోధిస్తూ కూర్చుంది ఈ హదీజ్ బుఖారి ముస్లింలోనిది ఈ హదీజ్ ద్వారా మనకు తెలిసిన విషయాలు ఏంటంటే ఆ స్త్రీ తన కొడుకు చనిపోయినందుకు చాలా బాధగా ఉండే అయితే సమాధి వద్ద వచ్చి కూర్చేపు కూర్చుండి ఏడుస్తున్నదిలా సమాధి వద్దకు వచ్చి ఏడ్చుకుంటూ కూర్చోవడం మంచి విషయం కాదని అటునుంచి వెళుతుండగా ప్రవక్త సలల్లా అలూ సలం చూసి ఆమెకు బోధ చేశారు రెండు మాటలు చెప్పారు ఇత్తపిల్లా వస్బిరి అల్లాకు భయపడు మరియు సహనం వహించు సబరు చెయ్యని ప్రవక్త చెప్తున్నారు అని ఆమెకు తెలియదు అందుకు నువ్వు వెళ్ళిపోయి ఎక్కడి నుండి నాకు వచ్చిన బాధ ఆపద నీకు రాలేదు అని చెప్పింది అక్కడున్నవారు ఎవరో ఆమెకు చెప్పేశారు అరే నువ్వు ఎవరితోనూ మాట్లాడింది తెలుసా నీకు బోధ నీకు ఓదార్చింది ఎవరు ప్రవక్త ఆమె వింటనే ప్రవక్త ఇంటికి వెళ్ళింది కానీ అక్కడ ఇంటి వద్ద ఎవరు కూడా గేట్మెన్ లేరు ప్రవక్తతో మాట్లాడి మీరు అన్నట్లుగా నాకు తెలియదు నేను గుర్తించలేకపోయాను నన్ను క్షమించండి కానీ ప్రత సలహా సలం ఆ మాటలని నేను పట్టించుకోకుండా అసలు విషయం ఏదైతే చెప్పాలో చెప్పారు ఏమని ఇన్ నమస్బ్రు అయింద ఆపద వచ్చి వెంటనే మనిషి ఏదైనా కష్టంలో చిక్కుకున్న వెంటనే అప్పటి నుండే దాని ఆరంభం నుండే సహనం అనేది చేస్తూ ఉండాలి हदीज द्वारा मन एनो विषया बोधपड़ना मदर पै एला आपद वाँ मन को मन दुवू प्रियंतरी वो प्रियम वार चते वो अनारो्या इंका वेरे कष्ट वस्ते तपक सहन वह अल्लाो भयपड़ी అల్లా ఇనా సహనానికి నాకు ప్రతి ఫలం ప్రసాదిస్తాడు అన్నటువంటి నమ్మకం కలిగి ఉండాలి ఈ హదీసులు మనకు అతి ముఖ్యంగా కనబడుతున్న విషయం బోధ చేసే వ్యక్తి అసలు విషయాన్ని అక్కడ చెప్పినప్పుడు ఒకవేళ అతని మాట ఎదుటి వ్యక్తి వినకుంటే ఆచరించకుంటే గొడవకు దిగకూడదు ఆ వ్యక్తి యొక్క ప్రాబ్లం ఏంటి స్వీకరించకపోవడానికి ఆ విషయాన్ని గమనించి ఇంకా వేరే ఏదైనా మార్గం అనిపించాలి లేదా కొన్ని క్షణాల గురించి అక్కడి నుండి పక్కకు జరగాలి ఆమె ప్రవక్తను గుర్తించలేదు ప్రవక్త చేసే బోధ చేశారు ఎలా ఉదార్పునివ్వాలో ఇచ్చారు అక్కడ నుండి ఆమె ఇచ్చిన సమాధానికి ప్రవక్త ఏం కూపగించుకోలేదు నేను ప్రవక్తను నా మాట అధికరిస్తావా పోని నాకంటావా ఈ విధంగా ఏమి అంటే ప్రవక్త సలల్లా సలం ఒక రకంగా చూసుకుంటే ఆమె ప్రవక్తను గౌరవించలేదు ప్రవక్త మాటను తీసేసింది అయినా ప్రవక్త తమ వ్యక్తి పరంగా తమ యొక్క అయ్యో నాకు ఇట్లా అవమానం కలిగింది కదా అని ఏది భావించుకొని ప్రతీకారం తీర్చుకోలేదు ఇందులో మనకు బోధపడుతున్న మరొక విషయం ఏంటంటే మనిషి ఏదైనా ఒక పనిలో ఉన్నాడు కానీ అది అతనికి తెలియదు తప్పు చేస్తున్నాడని ఎవరైనా ఒకరు అతనికి ఇలా చెయ్యకు చెప్పినప్పుడు తాను ఆ పనిని ఎంత మంచిగా అని భావించినప్పటికీ కనీసం ఒక్కసారి ఆలోచించాలి చెప్పే వ్యక్తి ఎవరు ఏ స్థానం గలవాడు అతను చెప్పిన మాటలో ఎంత నిజం ఉన్నది గమనించాలి గమనించి పరిశీలించి మనిషి ఎలాంటి నమ్మకస్తుడు దానిని బట్టి విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి వెంటనే మనకు ఇష్టం లేని మాట అతను చెప్పినందుకు త్వరగా ఏదో సమాధానం ఇచ్చేయడం తర్వాత బాధపడడం మంచి విషయం కాదు ఈ హతీస్ ద్వారా మనకు తెలుస్తున్న మరొక విషయం ఏంటంటే జరగవచ్చు కొన్ని సందర్భాలలో ఎలాగైతే ఆ స్త్రీ గుర్తుపట్టలేదు కానీ తెలిసిన వెంటనే పశ్చాత్తాపం ఒక బాధ అనేది ఆమెకు కలిగింది మనిషిలో ఇలాంటి మంచి మార్పు కూడా ఉండాలి ఒకవేళ ఏదైనా తప్పు జరిగింది వెంటనే దాని నుండి క్షమాపణ కోరుకోవడం ఆ వ్యక్తి ఎంత గౌరవం గలవాడో ఆ విషయాన్ని గమనించిన వెంటనే అతనికి వె అతని వద్దకు వెళ్ళి అతని బోధలు బోధనలు తెలుసుకోవడం మంచి విషయం ఈ హదీస్ ద్వారా కొందరు ఒక తప్పులో పడ్డారు ఈ హదీస్ ద్వారా ఏంటి స్త్రీలకు సమాధి వద్ద పోయే అనుమతి ఉన్నది అన్నటువంటి విషయంలో కానీ లేదు వాస్తవానికి స్త్రీలకు సమాధి వద్దకు వెళ్ళే అనుమతి లేదు ప్రక్త సలల్లా సలం వారి యొక్క వేరే హదీ చాలా స్పష్టంగా ఉంది లాన్ అల్లాహుజా ఇరా సమాధులను దర్శించే స్త్రీలపై అల్లా యొక్క శాపం కురుస్తుంది అని అందుకొరకు ఇక ఈమె సమాధిని దర్శించాలి అన్నటువంటి ఉద్దేశంతో కాదు ఆమె తన బాధ భరించలేక ఇట్లనైనా కొంచెం ఉపశమనం లభిస్తుంది కొంచెం ఓదార్పు లభిస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళింది ఒకవేళ ఇది స్త్రీలు సమాధి వద్దకు లేదా కబ్రిస్తాన్కు వెళ్ళే అటువంటి అనుమతి అని చెప్పేది సహాబాలు ధర్మ పండితులు ఈ హతీజ్ ద్వారా ఈ విషయాన్ని ప్రస్తావించేవారు هناك حديث أبو حرير رضي الله تعالى لكن شكرا فرواكت صلى الله عليه وسلم شكرا الله تعالى تليه جي سادني ما لعبد المؤمن عند جزاء إذا قبضت صفيه من أهل الدنيا ثم احتسبه إلا الجنة صحيح بخارلوني حديث الله أنت منادو حديث قدسي أنتاري لأنتي واتنني وشواسي أيننا داسوني ننچي तुम्हारे अत्य प्रियम वस्तु तीसकना अतु दादी सहन वह अल्लाह तो पुण्या आशंशाड़े अला वाणि ना दर्गम तप मर प्रतिफलमू ले मशाला इंत शुभवार गमी हरी द्वारा मन के बोधपड़ताई मशी అతనికి అత్యంత ప్రియమైన తల్లిదండ్రులు కావచ్చు ఒక భార్యకు భర్త కావచ్చు భర్తకు భార్య కావచ్చు సంతానం కావచ్చు ఇంకా దగ్గరి స్నేహితులు ఇంకా ఎవరైనా వారిలో ఎవరికైనా ఏదైనా రోగం వచ్చింది ఏదైనా చావు వచ్చేసింది ఇంకా ఏదైనా బాధ కలిగింది అంటే అరే నా వారికి ఇలాంటి అవస్థ కలిగింది అని నాకు ఎప్పుడైతే బాధ కలుగుతుందో అప్పుడు నా బాధ్యత ఏమిటి సహనం వహించాలి సహనం కేవలం సహనం వహించడం సరిపోదు ఈ హదీస్లో ఏముంది ఎహ్తబ పుణ్యాన్ని ఆశించాలి అల్లా నాకు నా ఈ సహనం ద్వారా ఫవాబ్ అజర్ ప్రతిఫలం పుణ్యం ఇవ్వాలి అని అల్లాతో మనం మనసులో కోరుకోవాలి అలాంటప్పుడు అల్లా తల ఏమంటున్నాడు అతనికి స్వర్గం ప్రసాదిస్తాను అని అంటున్నాడు ఇంత గొప్ప విషయం గమనించండి అంటే సబర్ యొక్క బదులా ఏమున్నది స్వర్గం మరో హీ ఈ హదీసులో మన ఈ హదీసులో మనకు తెలిసిన మరొక విషయం ఇదా కబదు తు సఫీయహు అంటున్నాడు నేను అతనికి చాలా ప్రియమైన ఒకరిని చావుకు గురి చేశాను కబతు అతనికి నేను చావు ఇచ్చాను అయితే అందరికీ చావు ప్రసాదించేవాడు అల్లాహ్ మాత్రమే ఆయన శక్తిలోనే ఈ విషయం ఉంది అని మనం నమ్మాలి విశ్వసించాలి ఎవరైనా సహనం వహించకుండా అల్లాహ్ యొక్క ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తే కోపానికి గురైతే స్వర్గాన్ని కోల్పోతాడు స్వర్గ సబురి యొక్క ప్రతిఫలం ఏదైతే ఉందో దాన్ని మనిషి కోల్పోతాడు మూడవ హదీ ఈనాటి పాఠంలో హీస్ నంబరు మన క్రమంలో ముప్పై మూడు ఆషర్ అది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లంతో గురించి ప్రశ్నించింది అయితే ప్రత సరం చెప్పారు అంటే ప్లేగు వ్యాధి అని ఒకప్పుడు ఇది ఓ శిక్షగా ఉండినది అల్లా తాను కోరిన వారిని దానికి గురి చేసేవాడు ప్లేగ్ అని అంటారు కదా ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం గుజరాత్ సూరత్లో వచ్చింది ఇంకా వెన్నె కొన్ని రాష్ట్రాలలో దేశాలలో అయితే ప్రత ఏం చెప్పారు ఇది ఇంతకుముందు కాలాల్లో ఒక శిక్ష అల్లా తాను కోరిన తన దానసులపై పంపేవాడు కానీ కానీ విశ్వాసుల ఇది దీనిని దమైనదిగా మార్చివేశాడు అల్లాహర ఇంతకుముందు జాతుల వారి కొరకు ఏముండే ఇది ఒక శిక్ష ఉండే కాని విశ్వాసుల కొరకు ఇప్పుడు ఏమున్నది ఇది ఒక కారుణ్యప్రదాయం ఒక రహ్మత్ తాగూన్ ప్లేగ్ అంటే ఒక రోగం అది అంటూ వ్యాధి అది వేరే హదీసులో ఉంది ప్రొక్త సల్లెస్ చెప్పారు ఎక్కడైతే ఈ ప్లేగు వ్యాధి వ్యాపించినదో అక్కడ వేరే ప్రాంతం వాళ్ళు ప్రయాణించి రాకూడదు ఆ ప్రాంతం వారు వేరే చోట వెళ్ళకూడదు అన్నటువంటి హదీస్ కూడా ఉన్నది రోక్త కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి ఇంతకు జాతుల వారి కొరకు అది ఓ శిక్షగా ఉండినది కానీ విశ్వాసుల కొరకు దీనిని అలా ఏం చేశాడు రహ్మత్ కారుణ్యప్రదాయంగా చేశాడు కానీ విషయం గమనించాలి మనం మన అని కేవలం అట్లనే సంతోషపడవద్దు విశ్వాసుల కొరకు అంటే మనకొరకు కొరకు ఒకవేళ మనం ఉన్న చోట ఈ ప్లేగు వ్యాధి వచ్చింది అది మన కొరకు కావాలి అని అంటే మనలో ముందు విశ్వాసం ఉండాలి ఇది చాలా ముఖ్యమైన విషయం ఆ తర్వాత చెప్పారు గమనించండి ఎంత మంచి విషయం ఇందులో ఇక ఏ దాసుడైనా ఈ ప్లేగు వ్యాదికి గురైనప్పటికీ సహనంతో परलोकुण्य फल आश तो तनक व्याधि सोकन नगर लुटू अल्लाह तन कोस राशिपटे जन गुटे अला व्यक्ति की अल्लाह मार्गी अना अमर अमरगति पटने व्यक्ति की लभच ప్రాప్తిస్తుంది మరోసారి గమనించండి ఈ హదీతిలో వచ్చిన విషయాలను ఎవరైనా ఒక వ్యక్తికి ఈ ప్లేగు వ్యాధి వచ్చింది అనుకోండి సోకింది అంటే ఈ ప్లేగు వ్యాధికి మనిషి గురయ్యాడు మొదటి విషయం ఏంటి అతను ఏ చోట ఉన్నాడో అక్కడే ఉండాలి వేరే చోటకి వెళ్ళొద్దు రెండో విషయం సాబిరన్ సవరి చేయాలి సహనం వహించాలి మూడవది ముతీ ముతీబన్ తో పుణ్యాన్ని ఆశించాలి అల్లా పుణ్యం నాకు ప్రసాదించాలి అన్నటువంటి నమ్మకం కలిగి ఉండాలి నాలుగవదిలామా కతబల్లాహులా అల్లాహ నాకు రాసినదే జరుగుతుంది అన్నటువంటి గట్టి నమ్మకం కలిగి ఉండాలి ఎవరైతే ఈ ప్లేగు వ్యాధికి గురై ఈ నాలుగు రకాల మంచి విషయాలు పాటిస్తాడో నాలుగు విషయాలు గుర్తున్నాయి కదా మొదటి విషయం ఈ రోగం వచ్చిన వెంటనే అదే ఊరిలో అదే సిటీలో ఉండాలి వేరే ఊరికి వెళ్ళద్దు రెండవది సబర్ చేయాలి సహనం మూడవది పుణ్యాన్ని ఆశించాలి అల్లాతో నాలుగవది అల్లా రాసి ప్రకారమే జరుగుతుంది అన్నటువంటి గట్టి నమ్మకం కలిగి ఉండాలి ఈ నాలుగు మంచి విషయాలు పాటించాడంటే ఏంటి లాభం అతనికి మైదానం జంగ్ మైదానంలో యుద్ధ మైదానంలో విశ్వాసుల అవిశ్వాసుల మధ్యలో జరుగుతున్న పోరాటంలో ఒక విశ్వాసి అక్కడ షహీద్ అయిపోతే అమరవీరుడైపోతే అతనికి ఎంత గొప్ప పుణ్యమో అటువంటి పుణ్యం ఇతనికి లభిస్తుంది అని ప్రవక్త మనకు శుభవార్త ఇచ్చారు అల్లాహో అక్వర్ అల్లాహో అక్ అన్ని రకాల కష్టాలు ఆపదలు ఇబ్బందులు వాటిపై సరైన రీతిలో అల్లాకు ఇష్టమైన ప్రకారం మనం సవర్ చేసేటువంటి భాగ్యం మనకు కూడా అల్లా ప్రసాదించుగాక హంబర్ ముప్పై నాలుగు అనసరది అల్లాహతలను ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లంతో నేను విన్నాను అని అంటున్నారు అతను మరియు ప్రవక్త చెప్పారు ఇన్ అల్లాహ్జు తాలా ఇలా తెలియజేశాడు అంటే ఏంటి హదీథు ఇంతకుముందే చెప్పాం కదా అంటే గమనించండి మీరు సబర్కు సంబంధించిన హదీధుల్లో హదీథ కుదుసీ కూడా ఉన్నాయి ఒక హదీస్ విన్నాము ఇప్పుడు ఇది హదీస్ హీస్ హదిత్ హెపుదుసి హెపుదుసి అంటేంటి ప్రవక్త చెబుతారు అల్లా చెబుతున్నాడు అని నేను నా దాసుని ప్రియమైన రెండు వస్తువులను అంటే రెండు కన్లను తీసుకొని అతనిని పరీక్షించినప్పుడు ఫసాబారా అతను గనక సహనం వహిస్తే వాటికి బదులుగా నేను అతనికి స్వర్గాన్ని ప్రసాదిస్తాను చూడండి గమనించండి సోదరులారా ఇహ లోకంలో ప్రజలేమనుకుంటారు పాపం ఇతనికి కన్ను లేవు లోకంలో ఉన్నటువంటి చూడలేడు అని ప్రజలు భావిస్తారు ఒకవేళ ఆ వ్యక్తి నేను అభాగ్యానికి అభాగ్యానికి పోయాను నేను ఇంతటి గొప్ప వరాన్ని పొందలేదు అన్నటువంటి ఒక బాధలో ఉండకుండా అల్లాహ్ నాకు ఇలా కన్ను లేకుండా పుట్టించాడు నా యొక్క చూపును అల్లా తీసుకున్నాడు అది అల్లా ఇష్టం ఇందులో నాకు మేలు కావచ్చు అల్లా యొక్క నిర్ణయంపై నేను సహనం వహిస్తాను అని अतु सहनम वहिस्ते अल्लाह मतमे प्रति फला आशिस्ते आंधत्व चूप लेक दाने पर अतु प्र अतु वह सबर सहनमेंट का चला गोपय अंदको अल्लाहोत अतलोक स्वर्ग प्रसाद अटंती गोप शुभवार इच्छा అయితే అల్లాహు తాలా ఈ బాధ్యత తీసుకుంటున్నాడు అంటే స్వర్గం ప్రసాదించేది మనిషి అల్లాకు ఇష్టమైన రీతిలో సబర్ చేసినప్పుడే అందుకొరకే మనిషి చెడు కోరికలను ఉంచుకోకూడదు అయ్యో కళ్ళు ఉండేది నేను అందమైన అస్తఫురుల రాహుల్లా కోత స్త్రీలను చూసేవాడిని కదా నాకు కళ్ళు ఉండేది ఈ విధంగా చెడు కోరికలు కోరకూడదు లేనందుకు కళ్ళు ప్రజలు అతని దగ్గర ఉన్నవారు ఏదైనా మంచి విషయాన్ని చూసి ఏమందంగా ఉంది ఏ మంచిగా ఉన్నది ప్రకృతి పరంగా కానీ చెట్లు చేమలను కానీ అల్లా యొక్క శక్తి సామర్థ్యం మనకు కనబడే అటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ లోకంలో అలాంటి వాటిని చూసి వారు ఏదైనా సంతోషపడుతూ ఉంటే అల్లా నన్ను ఎట్లు ఎందుకు చేశాడో నాకు కన్ను లేకుండా ఎందుకు చేశాడో అన్నటువంటి శక్వ షికాయత్ అలాంటి మాటలు కాకుండా సహనం వహించేది ఉంటే అల్లా అతనికి స్వర్గం ప్రసాదిస్తాడు ఈనాటి మన పాఠంలో చివరి దర్స్ మన క్రమంలో ముప్పై ఐదవ హదీద్ అబి రిబాహ్ ఉల్లేఖించారు ఇతను తాబే అయి హజరత్ ఇబిన్ అబ్బాసరది అల్లాహు గారి యొక్క శిశువులు షాగిర్ద్ అత అంటున్నాడు ఇబ్నె అబ్బాస్ నాతో ఒక సందర్భంలో చెప్పారు ఇహ లోకంలోనే స్వర్గ ప్రవేశానికి అర్హత పొందిన స్త్రీని చూపెట్టాలా స్వర్గం యొక్క శుభవార్త పొందింది కానీ ఎక్కడ నడుస్తున్నది భూమి మీద నడుస్తున్నది అయితే ఇవిని అబ్బాస్ అన్నారు స్వర్గం శుభవార్త పొందినటువంటి స్త్రీని నీకు చూపెట్టనా దానికి నేనన్నాను తప్పకుండా చూపెట్టండి అప్పుడు ఇప్పుడు అబ్బాస్ అన్నారు ఈ నల్లటి మహిళ హాదిహిల్మర్ అౌదా ఈ నల్లటి మహిళ ఒక సందర్భంలో ప్రవక్త సల్లైవం వద్దకు వచ్చింది చెప్పింది ఇన్ని ఉస్రా నాకు మూర్చపోయే రోగం ఉన్నది ఏమంటారు దాన్ని మిరిగి అని కొందరు అంటారు వయ అని కొందరు అంటారు ఇంకా ఇట్లా ఎగ్దాం బేహోష అయిపోతుంది ముఖం నోట్లోకి వెళ్తూ ఉంటుంది కాళ్ళు చేతులు కొన్ని కొట్టుకుంటూ ఉంటారు ఆ సందర్భంలో కొందరు ఏం చేస్తారు ఇనుప వస్తువులు ఇట్లా చేతులు ఇస్తారు తొందరగా నాకు మూర్చపోయే రోగం ఉంది మరియు దానివల్ల నా ఒంటిపై ఉన్నటువంటి బట్టలు కూడా చింద్రవింద్రమైపోతాయి శరీరంపై నుండి వెళ్ళిపోతాయి అయితే అల్లా కొరకు మీరు కొంచెం దువా చేయండి అల్లాహుతాల నా నుండి రోగం దూరం చేయాలి అని గమనించండి వాస్తవానికి ఒక స్త్రీకి ఈ రోగం ఉంది అంటే చిన్న విషయం కాదు ఒకటి రోగం స్వయం ఇది ఒక కష్టం ఒక ఆపద కదా అదే కాకుండా స్పృహ తప్పిపోయి పడిపోతుంది బట్టల గురించి ఏమి సోయి ఉండదు రెండు విషయాలు ఆమె చెప్పి మీరు అల్లాతో దువా చేయండి అని చెప్పింది అయితే ప్రవక్త ఏం చెప్పారో చూడండి ఇన్షిత్ సబర్తి వలకిల్ జ నీవు తలచుకుంటే సహనం వహించు నీకు స్వర్గం ఉన్నది वा इन शीटी दावतु नीव तलच कुंटे, दुआ अल्ला स्वस्थता कलगजे आरोग्य प्रसाद अस्त्रीय प्रवक्ता स्वर्ग शुभवार कदा चुमीर् సబర్ చేస్తాను కానీ ఈ రోగం విషయంలో నేను సబర్ చేస్తాను సహనం వహిస్తాను కానీ ఈ రోగం సందర్భంలో నేను బట్టలు లేకుండా నగ్నమైపోవడం నా బట్టలు శరీరం మీద నుండి తొలగిపోవడం అలా జరగకుండా ఉండడానికి నేను పరదలోనే ఉండడానికి ఒకటి మీరు దాచేయండి అల్లాహాకబర అల్లాహాకర్రు ఎక్కడున్నారు ఈనాటి కాలంలోని స్త్రీలు పర్దా విషయం ఎంత ముఖ్యమో గమనించండి ఆమె అంత బాధలో ఉన్నప్పటికీ కూడా ఆ కష్టం ఆ బాధ గురించి ఆమెకు నేను ఓపిక వహిస్తాను పర్వాలేదు నాకు స్వర్గం కావాలి కానీ స్వర్గం పొందుతానని నగ్నంగా ఉండడం పరద లేకుండా ఉండడం ఇది కూడా నాకు ఇష్టం లేదు అందుకొరకు ఈ విషయంలో మాత్రం మీరు దువా చేయండి తప్పకుండా ఆ కాలంలోని స్త్రీలకు తమ పరద విషయంలో ఎంత పట్టింపు ఉండేదో గమనించండి అల్లా తలా కాలంలోని మన స్త్రీలకు ఇలాంటి ఈ సద్భాగ్యం ప్రసాదించుగాక అయితే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఆమె కొరకు ఆ దువా చేశారు ఏ దువా చేశారు ఆమె నగ్నంగా కాకూడదు బట్టలు శరీరం నుండి దూరం కాకూడదు అన్నటువంటి దువా ప్రక్త సల్లా సలం ఆమె గురించి చేశారు అయితే ఈ హదీస్లో కూడా మనకు తెలిసిన విషయం చాలా స్పష్టంగా ఉంది కదా రోగం ఎంతటి పెద్దదైనా కానీ కష్టం ఎంత ఘోరమైనది కానీ మనపై వచ్చి ఆపద ఎంత భయంకరమైనది కానీ ఒకవేళ మనం అల్లాహకు ఇష్టమైన రీతిలో నిజమైన సహనం సబర్ పాటిస్తున్నామంటే తప్పకుండా అల్లాహోతాలా తాలా యొక్క ప్రతిఫలం మనకు ప్రసాదిస్తాడు తప్పకుండా అల్లాహతాలా తాలా యొక్క సత్ఫలితం స్వర్గం రూపంలో మనకిస్తాడు కానీ ఇంతకుముందే మనం చదివిన హదీసుల ద్వారా టోటల్ మనకు అర్థమైన విషయం ఏంటి కేవలం సబరి మనం నోటుతో చెప్పుకుంటే సరిపోదు మనిషి ఆ కష్టం ఆపద యొక్క తొలి సమయం నుండే సబరి చేయాలి సబర్ సహనం అనేది నోటి ద్వారా ఉంటుంది మనసు ద్వారా ఉంటుంది మన అవయవాల ద్వారా కూడా ఉంటుంది ముందు గత పాఠంలో తెలుసుకున్నాం మనం మరియు సబర్ ఈ విధంగా చేస్తూ అల్లాహతో పుణ్యాన్ని కూడా ఆశించాలి అల్లా నా ఈ సబర్కు సహనానికి మంచి ప్రతిఫలం ఇవ్వాలి అన్నటువంటి మంచి ఆశ మనసులో ఉండాలి ఎల్ల అల్లా తాలా ఈ చదువుకుంటూ అర్థం చేసుకుంటూ మన జీవితంలో ఆచరించేటువంటి భా భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక ఆ మీన్ వాహుదావాన్లహదు రబుల్మీన్ అస్సలం అయిం వరమతుల్లా వరకార్తూ